దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాత్రికాల మరి స్కైప్ లోడిన మన మీ వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవుని పేరట ప్రార్థన ద్వారా మరి ఈ వాక్యమును మనము ఈ యొక్క ఆరాధనను మనము మరి దేవునికి మయమకరంగా నడిపించుకుందాం సిస్టర్ ప్రైజరా సిస్టర్ అందరికీ ప్రజల ప్రార్థన చేసుకుందాము వైశుధర ప్రేమల దేవ కృపణ తండ్రి వందనాలు కృతజ్ఞతాస్తుతలు స్తోత్ర కలిగ రజ పరిశుద్ధ రగు సర్వశక్తి మంతుడ సర్వాధికారి వందనాలి జీవం బలిగిన దేవానికి వందనాలి ప్రభ దేవా పొద్దు నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన గొప్ప దేవ నీకే స్తోత్రం నీకే వందనాలు తండ్రి దేవా ఏసు ప్రభ మరి యొక్క సమయంలో తండ్రి నీ యొక్క ఆత్మకారం జరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మద్దలో ఉంచండి ప్రభ సాించని ప్రభా మాటతో మీరు మాట్లాడండి ప్రభే మరి లోకంలో ఎక్కడ చూసినా ప్రభా గలిబిలి దేవా యొక్క గలిబిలి నుంచి అన్నిటి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి మీ యొక్క పరిశుద్ధ తండ్రి మా అందరి ముద్రించుకున్నందుకు ఎక్కువ అందరాలి ప్రభ లోకంలో కూడా ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభ మార్మల్సి పొందాలా రక్షింపబడాలా నీ సన్నిధికి రావాలి ప్రభా నీ నీతిని సతని ప్రతి బిడ్డ ప్రకటింపచాల తండ్రి ఎక్కడికోన కానీ ప్రభా ప్రతి బిడ్డ నీ కొరకు ప్రభ సాక్ష్యం ప్రకటింపచాల తండ్రి దేవని యొక్క కోసం ప్రభా అనేకులకు మేము ప్రకటింప చేయాలి కాబట్టి ప్రభ మేమందరం కూడా ప్రభ నూతన బలము మాకు అనుగ్రహించని ప్రభ నూతన శక్తి నూతన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చెత నింపి అభిషేకించని ప్రభా ప్రతిబులను ప్రభ ఇంకే స్తోతం నీకు తండ్రి దేవ మా తండ్రి స్థానం ముంచిన ప్రభ దేవాసూ ప్రభ ఇచ్చిన స్థానాన్ని బట్టి నీకు వందనాల ప్రభా కృతజ్ఞతులు తండ్రి దేవాసూ ప్రభ ప్రతి హృదయంలో ఉన్న ప్రతి బాధ వేదన దుఃఖాన్ని తీసిపోయింది ప్రభ ప్రతి బిడ్డని బాగా చేయండి ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రతి బిడని సన్నిధికి నడిపించండి ప్రభ ఎంతో మంది బిడ్డలు ప్రభని సన్నిధికి ప్రభ రాలేని పరిస్థితులు ఉన్న వారిని ప్రభ మీరు కాలం వేసుకొని లాక్కారండి తండ్రి వచ్చే ప్రతి దీవించండి ఆశించదని అదే రీతిగా తండ్రి మరి ప్రతి బిడన్ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి జీవో మీటింగ్స్ వాళ్ళ విషయంలో కూడా ప్రభావ ప్రార్థిస్తుంది అక్కడ కూడా కార్యం చెదిగించండి అక్కడ ప్రైజ్ మరి చక్కగా రన్ చేసి ప్రభావ వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ప్రభావ మీ యొక్క హస్తం తోడించి నడిపించండి ప్రభా దేవా కేబీపీఎం గ్రూప్ లోని బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా ప్రభా నీ సన్నిధికి రా వాళ్ళ ప్రభావ ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి మాట్లాడండి తండ్రి సహాయపడండి ముందుకు నడిపించుకోండి ప్రభావ నీకే స్థూతం నీకే వందనాలి తండ్రి మరి పాటలు ద్వారా మహిమ పొందు పొందని ప్రభావ మాకు చితే మీరు మాట్లాడిన ప్రభావ మా జీవితాలు సరిదిద్దుకునేలాగా దేవాసూ ప్రభా మరి ప్రతిరోజు నీ యొక్క వాక్యం మేము ధ్యానించాలా ప్రభా విన్న వాక్యని ప్రభా మేము ప్రాక్టీస్ చేసేలాగా సాయపడమని ప్రార్థిస్తుండీ నీ యొక్క పరిశుద్ధాత్మజత నడిపింపు దయచించండి ఆద్యంతం మీద తోడ నడిపిస్తారని యేసుక్రీస్తు నా భూమిలో ప్రార్థిస్తున్న తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ నీవెప్పుడైనా విన్నావా ఎప్పుడైనా విన్నావా ఏదేను తోటలో ఆదాము చెడగ ఏదేనో తోటలో ఆదాము చెడగ ఆ దేవుడే పిలిచి ఏవో వైదుటను ఆదాముదాగి ఏవో వయదుటను ఆదాముదాగి అటులానే నీవు నుదాగేదవా అటులానేదాగేదవా ఏ సన్న స్వర నీ వెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వర నీవిప్పుడైనా విన్నావా జనమూల balamaina urumulato jalamula shebdamu jalamula shebdam balamaina urumulato kalchine swaram pilchine yesu kalchine swaram pilchine yesu pilchine pilupunu neevintiva pilchine pilupunu neevintiva ఏ సన్వ స్వరమున్నా నీవెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమున్నా నీప్పుడైనా ఆనాడు దేవుడు మోషేను పిలువ అలా కించను స్వరము ఆనాడు దేవుడు మోసేను పిలువగా అలా స్వరము ఈనాడు నీవు ఈశ్వరము వినగా ఈనాడు నీవు ఈశ్వరము వినగా కాను చేరగ కదిలీరవా కాను చేరగ కదిలీరవా ఏ సన్న స్వరమన్నా నీప్పుడైనా విన్నావా ఏ సన్న అందరికి ప్రైజ్ లాడన్నా దేవుడు ఈశ్వరుడి అవకాశం బట్టి దేవునికి వందనాలు అంగంకి కూడా వందనాలు సో మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాము చిన్న మాట ప్రాథం చేసుకుందాం స్తోత్రంలో అయినా ప్రభా అయిస్తే మా ప్రభా స్తోత్రాల దేవా దేవాయస ప్రభా గడిచిన కాలం మొత్తం మా ప్రభా కాచి కాపాడి దేవాయసప్రభ మనం దేవా మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో నీ యొక్క నామం ఉన్నది మా ప్రభా దేవా మేము స్మనించలాగా సాయం చేయండి మాప్రభా. ప్రభావ ప్రతి ఒక్క అడుగులో దేవాయస్మర మీరు ఉండండి మా ప్రభావ దేవాయస్మరు మీరు కాచి కాపాడు దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మా ఖాయం చేసి దేవాయస్వం మీరే దేవ ప్రతి ఒక్క నామంలో నీ యొక్క నామం ఇచ్చినది మా ప్రభావ దేవాయస్మర మమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డను దేవస్వామి ఆశ్రదించండి వాళ్ళు వాక్యమించునే గ్రహించి దేవాయశ్వర ప్రభావ చెవులను ఇవ్వండి మా ప్రభా దేవా ప్రతి ఒక్క దాంట్లో పశుత్యత నింపి దేవ నన్ను కూడా ఆశీర్వించి దేవాయశ్వరి ఇంకా ముందుకు అనేకలకు దేవ రక్షణ మార్గం చూపించాలని దేవా మేము వాక్యాలలో మేము వెలుగుల సాయం చేయండి మా ప్రభా దేవా విత్తనం మంచి నీళ్ళను పడట స్నా చేయండి మా అది చెట్టు అయి వృక్షమై దేవ అందరికీ నీడిచ్చలాగా సాయం చేస్తారని త్వరగా రాబోతున్నేసి చూసి పెట్టబెట్టు తండ్రి మెయిన్ అందరికీ ప్రైజ్లాడు మరొకసారి సో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలు సో మనం ఈరోజు వచ్చేసి మనకు వచ్చేసి అంశం వచ్చేసి చోధించుట అంటే ఎట్లా చోధిస్తారు ఎవరెవరు చోధిస్తారు అనేది మనకు అంశము ఓవరాల్ గా మనం వచ్చేసి యోబు యోబు ఇరవై మూడు పదవచనం నేను నడుచుచన్న మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును శోధన శోధన అనేది సహించవాడు ధన్యుడు ఎవ్రీ టైం మనకి శోధన వస్తూనే ఉంటది ఎవ్రీ టైం మనకు శోధన అనేది మనకు కలుగుతూనే ఉంటది ఎవ్రీ టైం శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అటు ఇటు మనము తొలగిపోతాము తొలగిపోకుండా మనం ఏం చేయాలి సువర్ణం వల్లే కనబడాలంటే మనం ఏం చేయాలి ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును ఆ శోధన ఎట్లుంటది కొందరైతే ఏం చేస్తారు శోధన తట్టుకోలేక వేరే దగ్గర వెళ్ళిపోతారు ఆ శోధన దేవుడు ఇస్తుండు ఈరోజు నీకు శోధన నువ్వు నీకు ఎందుకు ఇస్తుండు నువ్వు లోకం తట్టు ఈరోజు తిరుగుతున్నావు లోకం తట్టు తిరిగి లోకాశలతోటి మనము కొట్టుకొని పోతున్నాము లోకాశలతోటి మనము కొట్టుకొని పోతుంటే ఆయన ఈరోజు నిన్ను శోధిస్తుండు యోగును కూడా అలానే శోధించింది ఇక్కడ యోగు యోగు భక్తుడు కూడా శోధనలో పడి శోధనలు పడి చేసినా కూడా సైతాన్ గారు చోదించినా కూడా ఈవెన్ ఆయన ఆస్తి పోయింది అన్ని పోయిన పెంట కుప్ప మీద కూర్చొని ఆ గాజు పెంక తోటి ఆ పుండ్లని రాసుకుంటుడు సో రాసుకుంటున్నా కూడా ఆయన యేసు ప్రభుని వదలేదు ఆ వైఫ్ చెప్పింది ఆయన భార్య చెప్పింది ఇంకెందుకు అన్ని అయిపోయినాయి నీ ఆస్తి ప్రతి ఒక్కటి వెళ్ళిపోయింది సో ఎందుకు నువ్వు దేవుని ఇంకా వదులుతలేవు ఆయనే నిజమైన దేవుడు ఆయననే నీ యొక్క రక్షకుడు మన రక్షకుడు ఆయననే ఈ లోకకి సర్వాధికారి ఆ యొక్క సర్వాధికారిని నువ్వు ఎందుకు వదులుతలేవు అంటే ఆయన ఏం చెప్పిండు సో నా దేవుడు నేను వదలను వచ్చేంత వరకు వరకు మనము వదలము సో మనకి ఏంటంటే ఎవ్రీ టైం మనము ప్రార్థనలో ఉంటాము ఎవ్రీ టైం మనము ఇంకా పాటలు పాడతాము ఉపాస ప్రార్థన చేస్తాము ఆన్లైట్ ట్రైన్ మీటింగ్ చేస్తాము సో మన ప్రవర్తనలో ప్రతి ఒక్క దాంట్లో సువర్ణం వలె ఉండాలి ప్రతి ఒక్క అడుగు సువర్ణం వల్ల చేయాలంటే సో మనము ప్రతి ఒక్క దాంట్లో శోధింపబడాలి విషయంలో మనము శోధింపబడితే అప్పుడు మనము సువర్ణంగా అవుతుంటాం ఎవ్రీ టైం ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ సో మనకు తెలుసు మనకు తెలిసి తెలియక మనం తప్పు చేసినా కూడా అది కూడా మనము సమర్థించుకొని మనము వెళ్తాము సో అది తప్పు అంటే తప్పే రైట్ అంటే రైటే దేవుల్లో ఉన్నందుకు మనం ఏం చేయాలి ఎవ్రీ టైం మనము రైట్ చేయాలి ఎవ్రీ టైం అందరినీ మనము ఆదరించాలి ఎవ్రీ టైం ఆయన యొక్క గుణగణాలు మనలో ఉంటే ప్రతి ఒక్కరు నీ తట్టు చూస్తారు ప్రతి ఒక్కరు నీ గురించి ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారు మన యేసు ప్రభు ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా కూడా అందరితో ప్రేమింపబడి అండ్ ఎక్కడ వెళ్తే అక్కడ జనసమూహము వెనకాల వచ్చింది ఎక్కడ పోతే అక్కడ జన అనేది వచ్చింది మనం కూడా ఎవ్రీ టైం మనము వెళ్ళుతున్నప్పుడు మన యొక్క బ్రదర్స్ గానే ఏ మీటింగ్ వెళ్ళినా అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ మనము ప్రతి ఒక్క దాంట్లో మనము చోధింపబడాలి ఇక్కడ చూస్తే యోబు ఒకటో అధ్యాయము ఆరో వచ్చినం చూస్తే దేవదూతలు యహవాస్ అనేది నిల్చుడికై వచ్చిన దినం ఒకటి ఆ దినమున అపవాది వారితో కలిసి వచ్చాను అంటే దేవదూతలకు కూడా మనకు యేసు ప్రభు యవాస్ ఒక దినము వచ్చిందనమాట తటస్థించింది దేవదూతలకు కూడా మీటింగ్ అవుతుంది అపవాది కూడా వాళ్ళతోటి అక్కడొచ్చి కూర్చున్నాడు ఆ దినము నా అపవాది అభవాడు వారితో కలిసి వచ్చాను ఆ దేవదూతలతోటి కూడా అపవాది కూడా అక్కడ వచ్చి కూర్చున్నాడనమాట ఎహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితీవు వారిని అడగగా అపవాది భూమి అటు ఇటు ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తిన్నని ఎహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను సుషిర భూమి మీద అటు ఇటు తిరుగులాడుతుంది ఇటు అటు తిరుగులాడి అందులో సంచరించు దేవదూతలతోటి వచ్చేసింది ఎహోవాకు ప్రత్యక్షం ఇచ్చను అందుకు ఎహోవా నువ్వు నా సేవకుడైనా యోగు సంగతి ఆలోచించివా నా సేవకుడైనా యోగు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని అడిగినప్పుడు అడిగినప్పుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడితనంను విసర్జించిన వాడు అలా ఎలా ఉన్నాడు యోబు. న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని అందు భయభక్తులు సో మనం కూడా మన యొక్క సాక్ష్యం చెప్తే యథార్థవంతుడుగా మనము ఉండాలి యథార్థవంతుడు దేవునిలో ఎటువంటి అబద్ధాలు ఆడకుండా యథార్థవంతుడిగా మనము జీవించాలి న్యాయవంతుడు ప్రతి ఒక్కరికి మనం అంటే న్యాయం చేసే వారిగా ఈరోజు మనము ఉండాలి న్యాయవంతుడుగా మనము తీర్చిదిద్దాలి ఇంకా ఏమంటుండు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతరం విసర్జించిన వాడు చెడుతరం అనేది విసర్జించిండు దేవుని అందు విహోవా దేవుని అందు యేసు ప్రభు అందు భయభక్తులు కలిగి మనం మనం యొక్క పరీక్షించుకున్నాము మనం ఎక్కడ ఇక్కడ మనము మనం ఏంటంటే మనం ఎక్కడ మనకు లొంగిపోతున్నాము ఎక్కడ మనకు చెడు సహవాసం ఉంది మనం ఏ విధంగా మనము ఎక్కడైనా వెళ్తున్నామా క్రైస్తవ జీవితంలో ఎక్కడ మనకు లెఫ్ట్ రైట్ వెళ్తుంది మనం ఎక్కడ వంగిపోతున్నాము ఎక్కడ డిఫాల్ట్ డిఫాల్ట్ లెక్కలో మనము ఉంటున్నాం దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే చెడుతనము విసర్జించిన వాడు వాడు ఏం చేస్తుడు యోగం దేవుని అందు భయభక్తులు కలిగిండు చెడుతనం ఈరోజు విసర్జించిండు భూమి మీద అతని వంటి లేడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తుంది సాతాన్ గాడు యోగు గురించి చాలా గొప్ప సాక్ష్యం ఇస్తుంది అక్కడ సో కాటన్గాడే ఇస్తుందంటే ఆయనను ఎవరు ఇంకా టచ్ చేయలేరు ఎవరు ఇంకా హోలీస్ పీరియడ్ తోటి ఆయన ఉన్నాడు ఎవరు కూడా ఆయనకి టచ్ చేసే ఆసక్తి లేదు ఎట్లున్నాయి ఇంకా అతని వంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడా అటువంటి మనిషి ఎవరు కూడా లేరని అక్కడ చెప్తుంది అని అడగే వ్యాపవాది యోగు ఊరకయ్యే దేవుని భయభక్తులు కలవాడాయను నీవు అతనికి అతని ఇంటి వానికిని అతని కలిగిన సమస్తకు చుట్టూ కంచ వేసి కదా యేశప్రభు ఏం చేసిండు అక్కడ యహోదేవుడు కంచవేసిండు ఏమంటుడు దేవుని అందు భయభక్తులు గలవాడు ఆయన నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచ వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహువా విస్తరించి ఉన్నది ఆయనను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తిన ఎడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిపోను అని ఎహోవాతో అనగా ఇక్కడ ఏం చేస్తుందంటే వాడు సాతన్ గారు కూడా కుయుక్తి పరుడు కుయుక్తి పరుడు అండ్ ఆల్సో ఏంటంటే వాడు ఏంటంటే ప్లాన్స్ వేస్తుండు సో ఎట్లా యోగుని చేద్దాం అని ఆ యొక్క దేశంలో అతని వంటి వాడు ఎవరు లేరు సో అతనికి బ్యాడ్ నేమ్ తెద్దామని ఇక్కడ మాట్లాడుతుండు అతనికి ఏం చేసిండు ఏసు ప్రభు వేసిండు కంచె వేసి నీవు అతని చేతి పనిని దేవించిటివి ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా మన ప్రార్థన ద్వారా మన యొక్క క్రియల ద్వారా మన యొక్క ప్రతి ఒక్క అవసరత ద్వారా మనం ఏంటంటే మన యొక్క కుటుంబానికి కంచె వేసుకోవాలి కంచె వేసుకోకపోతే ఆ ఏసు బ్రౌన్ వేడుకోకపోతే ఆ కంచా వెళ్ళిపోయిందనుకో రక్షణ అనే కవచం ఉంది మన రక్షణ అనే కవచం అనే కంచా వేసుకోవాలి రక్షణ మార్గంలో నడిచినప్పుడు దుష్టుడు ఎంతో మందిని పడేద్దామని ఈరోజు చూస్తుండు నిన్ను నన్ను మోహపరిచి అంతగానో వాడు ఏం చేస్తుండంటే వాడిని ఆయన యొక్క ఐడియాలతోటి జస్ట్ మనం ఆలోచన చేత జస్ట్ మనం ఏంటంటే మన చేతుల ద్వారా మన కాళ్ళ ద్వారా మనము పాపంలో పడిపోతున్నాం సో అది కాకుండా మనకేంటంటే కంచె వేయాలంటే ఏసి ప్రార్థన దేవుని ప్రార్థన దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి మన యొక్క ఫ్యామిలీ కంచె వేయాలంటే నువ్వు శోధనలో పడ పడకుండాలంటే నీ యొక్క ఫ్యామిలీకి నువ్వు ఈరోజు కంచె వేసుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మనము నిజాయితీగా యథార్థవంతుడుగా న్యాయవాదిగా ఈరోజు మనము ఉండాలి సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైము సాధారణ చేత అండ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ డే మార్నింగ్ లేవంగానే ఇక్కడ ఏం చేస్తుందంటే ఐదు వచరం చూస్తే వారి వారి విందువులను పూర్తి యోగు యోగు తన కుమారులను పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారి పవిత్ర పరిచి అర్ణోదయం లేచి వారిలో ఒక్కరికొక ఒక్కొక్కని నిమిత్తము దానబలిని అర్పించు వచ్చాను యోగు నిత్యం అలాగూ వాళ్ళ ఏంటంటే వాళ్ళ కుమారులు కుమార్తెలు హృదయంలో దేవుని దూషించుతురేమో అని వారిని పిలువ హృదయంలో కూడా మనము ఎవరిని దూషించొద్దు అది కూడా ఒక పాపమే దానికోసం ఏం చేస్తుడు మార్నింగే లేచి దహన బలు అర్పిస్తుండు సో ఎవ్రీ టైము ఎవ్రీ టైం మార్నింగ్ లే క్లీన్ హార్ట్ గా ఉండాలి ఎవ్రీ టైం ఆ యొక్క దహన బలు మన పాపం అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ పాపం కొరకు ఏసు ప్రభు ఈరోజు నీ కొరకు నా కొరకు పిల్వలు మరణించిండు అటువంటి దహన ఇక్క అవసరం లేదు విశు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తము చిందించింది ఆయన ఈరోజు రక్తం చిందించినందుకు పాప పరిహార బలి అర్పించిండు నీకు నాకు ఆ రక్షణ ఈరోజు ఇచ్చిండు మనకు ఇచ్చినందుకు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క పాపం చేయకుండా మరలా శుద్ధి చేసుకుంటున్నాం ఎవ్రీ టైం మార్నింగ్ లేవన్ అనే మన హృదయంలోని ప్రతి పాపం చేత తీసివేయమని మనము అడుగుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ సో మనం శోధించబడాలి కానీ ఏంటంటే మనం సువర్ణం వాలే కాల్చబడాలి ఎవ్రీ టైం శోధిస్తుండే ఈరోజు ఫైతాన్ గారు ఎవ్రీ టైం మన హృదయంలో కూడా చెడుతనం లేకుండా హృదయంలో కూడా మనం దేవుణ్ణి దూషించుతుండ్రేమో అని మనము చెప్పించుకుంటాం సో మనం ఏంటంటే ఎవ్రీ టైం మనకు తెలియకుండానే మన హృదయంలో ఏమేమో మాట్లాడుతుంటాం ఎదుటి వారి గురించి వారేమన్నా అంటే మనం డైరెక్ట్ చెప్పకుండా ఏం చేస్తున్నాం హృదయంలో మనమేమో చెప్పుకుంటాము సో అటువంటి తీసివేసి హృదయం మొత్తం కడగాలి ఈరోజు ఈ హృదయం ఎలా ఉంది మన హృదయము ఎలా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం మనము మనము టైం మనము క్రైస్తలం అయ్యండి ఇతరులకు మాదిరిగా జీవిస్తున్నామా ఇతరుల వల్లే మనము జీవిస్తున్నామా ఇతరుల వల్లే మనము పరిగెడుతున్నామా మనకు ఏమొస్తుంది వాళ్ళ కంటే ఎక్కువ చేయలేమా వాళ్ళు డ్యాన్స్ చేస్తే మనం డ్యాన్స్ వేయలేమా వాళ్ళు పటాకులు కలిస్తే మనం పటాకులు కాలేనామా ఇంకా రెండింతలు మనము ఎక్కువ చేస్తున్నాం సో ప్రతి ఒక్క దాంట్లో మనము తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రతి ఒక్క దాంట్లో మనము ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయిండు నువ్వు ఆ విధంగా ఉండనికా ఆ విధంగా మనం చేయనీక ఆ విధంగా మనం ఎగరనికా ఆ విధంగా సెలబ్రేట్ చేసుకొనిక అది కాదు దేవుల్లో మనం ఏం చేయాలి నెమ్మదిగా ఉండాలి దేవునిలో ప్రతి దాంట్లో మనము తగ్గించుకోవాలి ఇక్కడ యోగు అదే చేస్తుండ వాళ్ళ హృదయంలో మన దూషించుతురేమో అని అక్కడ ఏం చేస్తుడు వాళ్ళ గురించి దానబలను అర్పిస్తుండు సాతను మరొకసారి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి ఏం చెప్తుండు చూడండి ఇక్కడ చూస్తే నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సంవత్సరంకు చుట్టూ కంచ వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహువా విస్తరించినది ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి అతనికి కలిగిన సమస్య అతని మొద ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిపోనని ఎహోవాతో అనగా అంటే దేవునికి ఒక టెస్ట్ పెడుతున్నాడు నువ్వు ఇప్పుడు ఆస్తి అన్ని తీసేస్తావు అనుకో నీ ముఖం నిన్ను తిట్టి అతడు వెళ్ళిపోతాడని చెప్తుడు ఎహోవా ఇదిగో అతని కలిగిన సమస్తము నీ వర్షంలో ఉన్నది అతనికి అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు సన్నిధి నుండి బయలు వెళ్ళాను అతని ప్రాణంకి ఏమి హాని చేయొద్దు ఏ హాని చేయకుండా అపవాది సెలవేగా వాడు యహవాస నీరు నుండి బయలు వెళ్ళను యహవాసనీ నుంచి అప్పుడు బయలు వెళ్ళి యోబుకు ఏం చేస్తుడు యోబుని శోధించనీకి వచ్చిండు అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తుండంటే ఇరవై ఒక వచనం చూస్తే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకొని పోయాను ఎహోవా నామము స్థుతి కలుగును గాక ఈ సమ్మెతులు ఏ విషయం ఎందునో యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు సో దేవుడు అక్కడ పంపించినప్పుడు దేవుడు ఇట్లా యోగు ఇట్లా అంటుడు చేసినా తల్లి గర్భం నుండి దిగంబరి నై నేను దిగంబరి ఇప్పుడు వెళ్ళిపోతా అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చాను ఆయననే ఇచ్చింది ఈరోజు నా జీవితము ఆయననే తీసుకొని పోతుండు ఎహోవా నామము నాకు ఆయన నామంకి స్థుతికాలం దాకా ఈ సంగతులలో ఏ విషయం ఎందు యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేస్తానని చెప్పలేదు సో అంతా శోధించిన కూడా ఆయనకి దేవుడు ఏ పాపము చేయలేడని అక్కడ ఒప్పుకున్నాడు మనకేంటంటే ఓవరాల్ గా మనకేమన్నా శోధన వస్తే సో నాకు దేవుడు ఇట్లనే ఎందుకు చేస్తుండు నేను ఆయన కట్టడలను ప్రతి నేను అనుసరిస్తున్నా నాకే ఎందుకు ఇలా అవుతుంది శోధిస్తుండు దేవుడు నిన్ను కూడా నువ్వు ఆయనలో నిలకడుగా ఉన్నవా లేదా అని శోధన సహించేవాడు ఏం చేస్తుండో ధన్యుడు అంటుండు పౌలు భక్తుడు శోధన సహించాలి మనం ఎవ్రీ టైం శోధన వస్తనే ఉంటది ఎంత చేసినా కూడా శోధన వస్తనే ఉంటది ఆయనలో ఇంకా ఎక్కువ ఉన్నామనుకో ఆయన ఆయనలో ఉండి ఆయన ప్రార్థన చేసుకొని మనం వెళ్తే బయట ఎవడో మనకి చేస్తాడు ఎవడో మనకు తిడతారు సో ఆయనలో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎవ్రీ టైం ప్రతి ఒక్కరిని మనము గద్దించాలి ప్రతి ఒక్కరిని ఆయన నామం పెట్టుకొని గద్దించినప్పుడు వాళ్ళు కూడా మన స్వాధీనంలో ఉంటారు ఎవ్రీ టైము మనం ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరు ఏమంటారు సో ఎవ్రీ టైం మనం చోది మనల్ని శోధిస్తుండు మనం ఎందుకు శోధిస్తుందంటే మనం ఏం చేయాలి సువర్ణం లెక్క మారాలని అక్కడ శోధిస్తుండు మనము చూస్తే కీర్తనలు వచనం చూద్దాం కీర్తనలు వన్ నాట్ కీర్తన పద్నాలుగు వచనం చూస్తే ఇక్కడ వచ్చేసి మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మట్టివారం ఆయన మనం ఏం చేస్తున్నాం మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము ఎట్లా నిర్మింపబడ్డము మనం మట్టివారం ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు ఆయన మట్టితో చేసిండు మరొకసారి ఇక్కడ దావిత భక్తుడు మన గురించి మట్టివారం అక్కడ జ్ఞాపకం చేసుకుని నరిని ఆయువు గడ్డి వలన పోయినట్లు వాడు పోయిను మన ఆయువు ఎట్లుంది మన ఆయువు గడ్డి వల్లే ఉన్నది అడవిపు పూయినట్టు అడవిపు ఒక రోజు ఉంటది నెక్స్ట్ డే అది ఉండదు దాని మీద గాలి వీచగా అది లేకపోయిను ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు ఆ గాలి వీసినప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ ఎక్కడుందో అది ఎగ్ర ఎరగదు అది గాలికి కొట్టుకొని వెళ్ళిపోయి వాడిపోతుంది సో మన యొక్క జీవితం కూడా అలాగానే ఉందంట సో మనం మట్టి వారము ఎవరీ టైం మనము మనం అతిశయపడతాం నాకు ఇది ఉంది నాకు అది ఉంది నాకు ఇంత ల్యాండ్ ఉంది మనకేం ఉంది మనకు ప్రతి ఒక్క దాంట్లో మనము గర్వంగా ఫీల్ అవుతాము నాకు ఇది ఉంది అది ఉంది కానీ దేవుని గురించి నువ్వు ఫీల్గా మనకు గొప్ప దేవుడు ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరికి సువార్థ విషయంలో మనము ముందుకు వెళ్ళాలి ఆ విషయంలో మనము గర్వపడాలి దేవుని యొక్క సువార్థ విషయంలో మనం ఇంతమందిని మార్చినామని నువ్వు గర్వపడు వీధి వీధికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త చాటమని చెప్పిండు సో మన మన యొక్క టార్గెట్ అది ఆ యొక్క టార్గెట్ ని మనం రీచ్ కావాలి ఇప్పుడు ఎవ్రీ టైం కంపెనీలో ఉంటే మనం ఏం చేస్తాం ఎవ్రీ డే టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ మనం కంప్లీట్ చేస్తేనే యొక్క ఫుల్ఫిల్ అనేది మనకు జరుగుతుంటది యొక్క ఆ యొక్క విధానం మనకు తెలుస్తుంటది మన యొక్క టార్గెట్ ఇచ్చింది మనకి యేశు ప్రభు సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి మార్చమన్నాడు ఆ యొక్క టార్గెట్ ని మనము రీచ్ కావాలి సో ఓవరాల్ గా అందరు అందరూ ఏంటంటే నేను చూసిన విధానం బట్టి ఆ మా డాడీ కూడా సేవ చేస్తాడు సో అక్షరాలు రాని వాళ్ళు కూడా అక్షరాలు నేర్పించి వాళ్ళకు పాస్టర్ చేసిండు ఎంతో మందిని పాస్టర్ గా దిద్దిండు సో ఈ రోజులో లేదంటే ఎవరైతే చదువుకోలేరో వాళ్ళు పాస్టర్ ఎదుగుతురు ఎందుకట్లా దేవుడు చదువు రాని వాళ్ళని పిలిచిందా మోషన్ పిలిచిండు నేను మాంద్యం లేని వాళ్ళని నత్తివాన్ని అన్నాడు సో మోషన్ విలిచిండు మోషన్ విలిచినందుకు ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ఫాస్టర్ కావాలంటే వాళ్ళకి ఏంటంటే నేను కొన్ని కొన్ని ఊర్లలో వెళ్ళినప్పుడు నేను చూస్తుంటా వాళ్ళకు అంటే బైబుల్ చదవని వస్తుంది అంతే సో వాళ్ళకి ఏం చెప్తున్నారు ఏం చేయాలో వాళ్ళకు గ్రహించే జ్ఞానము అక్కడ లేదు ఏంటంటే దేవుడే నడిపిస్తాడని వాళ్ళు ఉన్నారు సో ఆల్మోస్ట్ చాలా మందికి ఇట్లా నేను చూసిన నాకు జీవితంలో చాలా మందిని కూడా ఐదో తరగతి చదివిన వాళ్ళు పాస్టర్లు అయ్యడము సో ఎంతో మంది వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఉంది సో వాళ్ళు కూడా మరీ నేర్చుకొని ఈరోజు సువార్త చెప్తున్నారు వాళ్ళు చెప్పినందుకు కూడా చాలా మంది ఈరోజు మారేరు సో అటువంటి యొక్క గుణగణాలు ప్రతి టైంలో మనకు శోధిస్తుంటాడు సాతన్ గారు ఎవరిని మృంగుతున్నా అని వస్తుంది ఈరోజు ఎవరిని మృంగుతున్నా అంటే మన జీవితం ఏంది గాలి వీచగా అది అక్కడ అడవిపు లేకపోయాను అటువంటి జీవితంలో మనం ఉన్నాము పేశప్రభు నమ్ముకుంటే ఏ యొక్క గాలి వచ్చినా ఏది వచ్చినా కూడా మన యొక్క అడవిపు అనేది వెళ్ళదు గట్టి యొక్క అది ఏంది దాంతో వేసుకొని గట్టి ఉంటుంది ఎంత గాలి వచ్చినా అటువంటి లేకుండా మన ఏం ఏంటంటే మనము స్థిరంగా ఉండాలి ఏసుప్రభులో ఉంటే నిలకడగా ఉంటే ఎటువంటి శోధన వచ్చినా కూడా మనము అటు ఇటు తొలగిపో వీల్లేదు ఏసు ప్రభు మనల్ని పట్టుకోవాలి ఏసుప్రభుని మనము సేవించాలి ఆయన నామంని కొనియాడాలి ఆయననే మనకు ప్రతి ఒక్క దాంట్లో ఆయననే ఉన్నాడు మనకి నువ్వు అగ్ని లెక్క ఈరోజు మండాలి అగ్ని లెక్క మండితే ఎవరు నీ దగ్గరికి రారు అగ్ని లెక్క మండిన అనుకో ఎవరు నీ దగ్గరకి అనేది రారు దేంట్లో మండాలంటే అగ్ని లెక్క న్యాయ ప్రతి ఒక్క దాంట్లో యథార్థంగా విధి యథార్థంగా ఉండేవా ప్రతి ఒక్క దాంట్లో ఇది ఎక్కడైనా న్యాయంగా నువ్వు జీవించాలి ఎటువంటి అబద్ధం లేకుండా మనసులో ఎటువంటి హృదయంలో ఎటువంటి ఎవరిని కూడా చిట్టుకోకుండా నచ్చుకోకుండా మనము ఈరోజు జీవించాలి సో ఇంకా ఏంటంటే ఇంకొక వచ్చడం చూస్తే ఇక్కడ విలాప వాక్యములు విలాప వాక్యములు మూడు ముప్పై మూడు ఆయన నరులకు విచారం నైనను బాధనైనను కలగజేయడు దేశం నందు చెరబట్టిన కాళ్ళ క్రింద తొక్కుటయు మహోన్నతి సన్నిధి నరులను న్యాయము తొలగించుటయు ఒకరితో వాద్యమాడి వారిని పాడు చేయటకు ప్రభు మెచ్చు కార్యము కావు కార్యములు కావు ఆయన ఏమంటుండంటే హృదయపూర్వకంగా ఆయన విచారమునైనను బాధనైనను ఈ రోజు నీకు కలగజేయడు హృదయపూర్వకంగా చెప్తుండన నా యొక్క జనులు హృదయపూర్వకంగా చెప్తుండు ఆయనకు ఏం చెప్తుండంటే నరులని విచారంనైనను బాధనైనను కలగజేయడు ఈరోజు విచారాయణను బాధనైనను నీకు యేసు ప్రభు కలుగజేసలేడు ఎందువలన అంటే ఆయనలో నువ్వు ఉన్నావు ఆయనలో నువ్వు ఆయనను సేవిస్తున్నావు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు ఈరోజు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఈరోజు నిన్ను తప్పిస్తాడు నీ బాధ నీ యొక్క విచారణ ఆయన నువ్వు ఏదైనా ఈరోజు ఆయనలో ఉన్నందుకు ఆయన ప్రేమను తీసివేస్తాడు ఆయన అటువంటి గుణం లేనివాడు అటువంటి గుణం లేదా ఆయనకి నీకు విచారణ చేయాలి బాధ కలగాలి ఆయన గుణం ఉందా లేదు ఆయన లేనప్పుడు మనం మనమే ఆ యొక్క విచారణ చేసుకుంటాము నాకు దేవుడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నా అని దేవుణ్ణి కొనియాడతాము దేవుణ్ణి మనము మెచ్చుకుంటాము సో ప్రతి ఒక్క దాంట్లో మనము దేవుణ్ణి నిందిస్తాము నాకు దేవుడు ఇన్ని ఎందుకు బాధలు ఇచ్చిండు సో నీ ప్రవర్తన బట్టి ఆ బాధలు వస్తున్నాయి నీ యొక్క వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థాకింగ్ దాని వల్ల నీ నోరు నోరు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటది సో నువ్వు మాట్లాడే విధానంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనకేంటంటే ఆ యొక్క బాధలు వస్తుంది వైవి మనకు ఎందుకు చూడాలి మనం ఎందుకు చెప్పాలి అటువంటి బాధలు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మనసులు కాలిపోయేంత బాధలు మనకు ఎందుకు నోడుతో మాట్లాడాలి అటువంటి మాట్లాడకపోతే అటువంటి బాధ అనేది ఈ హృదయంలో ఎటువంటిది అయినాను చేయడు దేవుడు విచారం నైనాను బాధనైనా ప్రతి ఇంకొక వచనం చూస్తే రెండవ తిమోతి రెండవ తిమోతి రెండో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అనే ఒక పునాది ఎక్కడుంది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనుదినం ప్రభు నామం ప్రతి వారు దుర్నీ నింది తొలగిపోవల గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతలకు వినియోగపడను సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాము అనేది ఓకేనా ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది ఆయన యొక్క స్థిరమైన పునాదిలో ఆయన యొక్క ప్రార్థనలో నిలకడగా ఉంటే మనము ఆయన ప్రభువు ఎరుగుతుంది ఈరోజు మనల్ని ఆయన ప్రార్థనలో కానీ ఆయన యొక్క ఓల్డ్ స్పిరిట్ లో కానీ ప్రతి రీడింగ్ లో కానీ ప్రతి ఆయన కట్టడాలు గాయకొని ఆయన వలనే కేష్ ప్రభు వలనే మనము జీవించినాం అనుకో ఏం చేస్తుంది ఇక్కడ పునాది మన పునాది నిలకడగా ఉంటుంది ఒకరు ఉష్క మీద కట్టిరు ఒకరు బండ మీద కట్టేరు సో ఏంటంటే ఉష్క మీద కట్టింది ఇల్లు కొట్టుకొని బండ మీద కట్టిన ఇల్లు నిలకడగా ఉన్నది సో నీ యొక్క పునాది ఎక్కడ వేస్తున్నావు నువ్వు పునాది అనే సాధన పునాది నీ రక్షణ కవచం అది మనము ఎక్కడ వేస్తున్నాం మనము అది మనం ఫస్ట్ చూసుకోవాలి ఉష్క మీద కడుతున్నామా అంటే ఏంటంటే ఇసుక మీద కడుతున్నామంటే ఆ యొక్క మంచి నీళ్ళ పడిన విత్తనం కాకుండా బండరాతి నీళ్ళను పడిన విత్తనంలా మనము ఎదుగుతున్నాము బండరాతిలో అంటే కొంచెమే మట్టి ఉంటది అది ఏంటంటే వన్ వీక్ వరకే మంచి పచ్చగా ఉంటది ఎదుగుతుంది దాని తర్వాత వర్షం ఆ బండ నుంచి ఆ మట్టి అనేది అంతా కొట్టుకొని పోతుంది సో నువ్వు కూడా పునాది వేసినప్పుడు ఇసుకలో అది కూడా గాలి వాన వచ్చినప్పుడు అది ఇసుక మొత్తం కొట్టుకొని పోతుంది సో మనం ఏ విధంగా మనము ఈరోజు జీవిస్తున్నాం ఆయన ఒక పునాది ఎలా వేస్తున్నాం మనము ఆయన శోధిస్తుండు నిన్ను ఎవ్రీ టైము సాతనుగాడు శోధిస్తుండు శోధి శోధనకు తట్టుకొని సువర్ణం వల్ల కావాలి అని ఏంటంటే నువ్వు బండ మీద ఇసుక మీద ఇసుక మీద కట్టినట్టు రాతి నెలలో పట్టినట్టు మనం కొట్టుకొని పోతున్నాం ఒక్క చిన్న శోధనకే మనము తట్టుకోలేక దీరధార వెళ్ళిపోతున్నాం వై ఎందుకట్లా దేవుళ్ళు నిలకడగా మనం ఉండాలంటే ఎంత గాలి తుఫాన్ ఏది వచ్చినా కూడా మనకేంటంటే ఇప్పుడు మనం చూస్తే మనం కొబ్బరి చెట్టు ఉంటాయి ఎంత గాలి వచ్చినా ఏది అక్కడ ఇక్కడ అంటుంటుంది కానీ అది ఏం చేస్తుంది మళ్ళీ నిలకడగా గాలి తుఫాన్ ఆగిపోగానే మళ్ళీ స్ట్రేట్ గా నిలబడుతుంది సో ఇక్కడ కూడా ఆయన పునాదిలో ఉంటే మనము అటు ఇటు కాకుండా ఎవ్రీ టైం స్ట్రేట్ గా మనము కట్టి పునాది మనము వేసుకుంటాం ఎటువంటి పునాది వేసుకుంటున్నాం మనం మనం మనం పరీక్షించుకుందాం ఎటువంటి యొక్క మన జీవితంలో డే టు డే లైఫ్ లో ఆయన వెంబడిస్తున్నామా లేదా కానీ ఏంటంటే మనం చెప్పే విధానం ఒకటి ఉంటది మనం ప్రవర్తించే విధానము ఒకటి ఉంటుంది మార్నింగ్ మనం ఏంటంటే వాక్యం వినంగానే ఒక టూ త్రీ అవర్స్ మనము నిలకడగా ఉంటాము అది చేయదు ఇది అని మనం ప్రతి జ్ఞాపకం ఉంటుంది నిద్రపోయి లేవంగానే మళ్ళీ ఒకటే అలవాటు మాతవి వార్త అలవాట్లే మనకు వస్తుంటది సో ఎవ్రీ టైం మన పునాది ఎక్కడ వేస్తున్నాం మనం పునాది బండ మీద వేస్తున్నామా ఇష్ట వేస్తున్నామా అది ఒకటి రయించుకొని మన వెళ్ళాలి మన క్రైస్తవులు వెళ్ళాలి పునాది నిలకడగా ఉన్నది ప్రభు వారిని ఎరుగును అనున్నది ప్రభు నామంను ఒప్పుకొని ప్రతి దుర్నీతి నుండి తొలగిపోవాలని అనునది సో తన వారిని ఎరుగుతుండు అనుదినం ప్రభు నామంను ఒప్పుకోవాలి ప్రభు నామము ఇచ్చదగిన నామము ప్రభు నామం ఎందు ప్రతి ఒక్కటి ఏసు ప్రభు నామం ఎందు దయ్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వెళ్ళిపోతుంది సో ఒప్పుకొని ప్రతి దుర్నీతి నుండి తొలగిపోవాలని అనునది అట్లా తొలగిపోవాలని అనునది తిమోతి భక్తుడు రాసుడు గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్ర వి కూడా ఉండదు ఏముంటాయి గొప్ప ఇంట్లో వెండి ఉంటుంది బంగారు పాత్రలు ఉంటాయి సో ఇంకా ఒకవేళ రాజులు ఉన్నారనుకో రాజుల వాళ్ళ మహల్లో వెండి పాత్రలు ఉంటాయి బంగారు పాత్రలు ఉంటాయి బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి ఉంటాయి కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకు ఘనత హీనతకును ఉపయోగ వినియోగింపబడను సో మనం ఏ విధంగా మనము ఈరోజు ఉపయోగపడుతున్నాం ఆయన పాత్ర వల్ల మనము ఏ విధంగా ఉపయోగపడుతున్నాం మనం ఏ రీతిగా మనం ఈరోజు చూస్తున్నాం అంటే మట్టి మట్టి పాత్రను ఉన్నవా ఆయన యొక్క సన్నిధిలో లేదు అంటే అంటే కర్ర కర్ర అనే పాత్ర కాను ఉన్నావా సో కర్ర అనే పాత్ర ఒక అగ్నిలో వేస్తే అది మండి కాలిపోయి వేరే తీరు అయిపోతుంది బొగ్గు లెక్క అయి మొత్తం స్మాష్ అయిపోతుంది అది కూడా మట్టి కూడా ఏం చేస్తే మట్టి యొక్క పాత్ర కూడా కింద వేస్తే ఆన్ స్పాట్ గా పగిలిపోయి దాని ఆకారమే చేంజ్ అయిపోతుంది దాంట్లో మరొకసారి ఏమైనా వేసుకోవాలంటే దాంట్లో దేనికి పనికి రాదు అటువంటి యొక్క గుణగణాలు మనలో మనలో ఉన్నాయా సో మన దగ్గర ఏ గుణాలు ఉన్నాయి అండ్ ఆల్సో వెండి పాత్ర అనుకో వెండి పాత్ర కింది వేసినప్పుడు చుట్ట పడుతుంది కానీ డెంట్ వస్తుంది కానీ అది పలిగిపోయినకి ఛాన్స్ లేదు సో డెంట్ వస్తుంది మళ్ళీ దాన్ని ఏం చేస్తే అగ్నిలో వేస్తే మరి ఒకసారి కరెక్ట్ వస్తుంది అండ్ ఆల్సో సేమ్ బంగారు పాత్ర కూడా మనము వేసినాం అనుకో ఇక్కడ పడేస్తే దానికి బెండ్ అవుతుంది మోల్డ్ అవుతుంది కానీ మళ్ళీ ఒకసారి అగ్నిలో వేస్తే మరి కొత్త పాత్ర లేక కూడా మనము చేసుకోవచ్చు ఎన్ని మోల్డింగ్ చేసుకోవచ్చు కానీ అది ఏంటంటే ఆ వెండి అనేది కరుగుతుంది కానీ వెండి అనేది జరగదు ఎంత మంటలు ఎంత కొడితే అంత సువర్ణం వల్లే అది మారుతున్నది సో నువ్వు ఎన్ని శోధనలు వచ్చినాను ఏం సో వెండి పాత్ర వాళ్ళు ఉన్నావా లేకుంటే బంగారు పాత్ర వాళ్ళు ఉన్నావు పర్పస్ ఏంది ఈ సన్నిధిలో నీ యొక్క ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఏ పాత్రగా నువ్వు ఈ రోజు వాడబడుతున్నావు ఏ పాత్రగా పాటలు పాడుతున్నావా లేకుంటే ఆయన కొరకు మ్యూజిక్ సిస్టమ్ కొడుతున్నావా ఆయన కొరకు ఇంకేమని చేస్తున్నావా చప్పట్లు కొడుతున్నావా ఆయన కొరకు ఈరోజు చప్పట్లు కొట్టడమే మానేస్తారు ప్రజలు సో మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చినాక దెర్ ఇస్ నో క్లాప్స్ సో క్లాప్స్ కూడా ఆయనకు యొక్క ఆయన సన్నిధిలో ఆయన ఆకధ్వని ఆయన యొక్క బూరాధ్వనితో ప్రతి దానితో మనము అన్న తాంతులతో బూరా ధ్వనితో ప్రతి ఒక్క దాంట్లో మనము మ్యూజిక్ సిస్టమ్ తో ఆయనని వేడుకొనాలి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్క దాంట్లో పాటలు పాడినప్పుడు చప్పట్లు కొడుతూ మనం ఏ పాత్రగా మనం ఈరోజు వాడబడుతున్నాం సో ఏంటంటే మనము ప్రేర్ అవుతుంటే మనము ఏం చేస్తున్నామంటే ఇంట్లోనూ ఏదో ఒక పని పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపో ప్రయత్నిస్తుంటున్నాం సో ఆయన యొక్క పాత్ర ఎప్పుడు వాడబడతాం మనం మన యొక్క పాత్రగా నువ్వు ఎప్పుడు బాధపడుతున్నావు ఆయనకు తెలుసు నీకు అన్ని నువ్వు రక్షణ తీసుకున్నావు అన్ని మార్గాలు ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో మనము నంబర్ వన్ ప్రతి నేను చెప్తే అందరు అదొకటి ఇదొకటి అని మనం ఏంటంటే గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ఆయన కొరకు ఎప్పుడు నువ్వు వాడబడుతున్నావు దీన్ని నువ్వు పరీక్షించుకో ఆయన కొరకు ఎన్నిసార్లు నువ్వు బాడపడ్డావు ఎన్నిసార్లు సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు మీటింగ్ పోయినావు ఎన్నిసార్లు ఆయన కొరకు గుంతిప్పి పాట వాడినావు ఎన్నిసార్లు చెప్పండి కొట్టినావు అనేది ఆయన కొరకు వాడబడాలి మనం ఎవ్రీ టైం మనం ఎక్కడ పోయినా ఆయన కొరకు వాడబడితే అతకు దాంట్లో ఆయన శోధన శోధన తీసివేస్తాడు ఆయనలో ఉండాలి మనము ఆయనలో ఉంటున్నాం ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకునే ఏడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కారమును సిద్ధపరచబడి గణత నిమిత్తనమై పాత్ర ఉండను చెప్తున్నా చూసిన యజమానుడు వాడుకునుటకు అర్హత ప్రతి సత్కార్యముకు సిద్ధపడి నువ్వు అట్లా చేయించినావనుకో పవిత్రపరచుకుని నేడులా వాడు పరిశుద్ధపరచబడి ఆ యొక్క పాత్రలో వాడబడితే అను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్నావు పరిశుద్ధంగా యజమానుడు ఆయన యజమానుడు ఏం చేస్తుడు వాడుకునటకు అర్హత ప్రతి సత్కారం నందు సిద్ధపరచబడి ఏదైతే సత్కారం ఉంటుందో ఏదైతే ఉందో దాని అందుకు సిద్ధపడపరచబడి ఘనత నిమిత్తం పాత్ర ఉండను నీ యొక్క ఘనత నిమిత్తము ఈరోజు పాత్ర వల్ల నువ్వు వాడబడాలి అని యొక్క ఘనత నీకు వస్తుంది ఘనత చెల్లిస్తాడు అని నువ్వు ఏంటంటే ఏ పాత్రగా నువ్వు ఈరోజు వాడబడుతున్నావు అది యొక్క ముఖ్యము నేను శోధిస్తుండు దేవుడు ఎవ్రీ టైం ఎన్నో వస్తాయి మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం మనకి ఏం చేస్తారు ఏదో ఒక శోధం టైర్ పంక్చర్ అవుతుంది మీటింగ్ పోదామంటే పెట్రోల్ ఉండదు పెట్రోల్ అయిపోతుంది సో మీటింగ్ వెళ్ళాలంటే ఆ యొక్క సాతాన్ గారు ఎన్నో యొక్క ప్లాన్స్ అనేది వాడు వేస్తాడు అటువంటి ప్లాన్స్ దట్టుకొని మనము మీటింగ్కి వచ్చి సో ఎవ్రీ టైం మనము ఆయన కొరకు వాడబడితే ఆ పాత్రగా వాడబడితే ఆయన ఘనత మహిమ ప్రభావము ఆయనకే చెల్లుతుంది నీ కూడా వస్తుంది శోధనలో ఉండకుండా నేను ఏం చేస్తుందంటే దేవుడు ప్రతి ఒక్క శోధనను తీసివేస్తుంది ప్రతి ఒక్క శోధన ఈరోజు నీకు ఫిక్టివ్ అయ్య ఇంకొక చూస్తే యాకోబు జేమ్స్ యాకోబు ఒకటి పన్నెండు శోధన సహించి వాడు ధన్యుడు అతనుకు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వాగ్దానం చేసి జీవకిరీటము జీవకిరీటము పొందడం మనకు శోధనం సహించడం అనుకో మనకేమొస్తుంది జీవకిరీటము వస్తుంది శోధన సహించి శోధన ఎందు నిలిచిన ప్రభు తన్ను ప్రేమించు వారి చేసిన వాగ్దానము చాలా ప్రభు ఎందు నిల్జ నిల్వాలి మనము తను ప్రేమించిన వారికి ప్రభును ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన వారికి ఏం చేస్తుంది జీవకిరీట ఈరోజు మీకు వస్తుంది సో నేను ఏంటంటే చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా నేను కేరళ కేరళకు వెళ్ళాను లాస్ట్ మంత్ ఎయిటీన్త్ కేరళకు వెళ్ళి అక్కడ ట్వంటీ అంటే ఏంటంటే వన్ అండ్ హాఫ్ డే జర్నీ ట్వంటీ టు ట్వంటీ అవర్స్ వరకు జర్నీ ఉందనమాట నేను వెళ్ళిన వెళ్ళినప్పుడు సో అధికారులు నాకు ట్రైనింగ్ ఇచ్చారు సో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సో ట్రైనింగ్ ఇచ్చినాక ఏంటంటే థర్టీ ముప్పై తారీఖు రోజు సో ఏంటంటే పీబీటీ సబ్మిట్ చేయాలి పవర్ పాయింట్ ప్రొడక్షన్ అనే మా ప్రజెంటేషన్ అనేది నేను సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను చేసిన ప్రతి ప్రతి ఒక్క స్టోర్ తిప్పిరు సో నన్ను ఏంటంటే చాలా బాధ ఈ స్టోర్ వెళ్ళు ఆ స్టోర్ వెళ్ళు అంటే కేరళ నాకు ఏం తెలియదు తిరిగి నేను ఏంటంటే దేవుని సహాయంతో వాళ్ళని వీళ్ళని అడుకుంటా నేను వెళ్ళిన అక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ ఆ యొక్క ఏదైతే నేను లాడ్జ్ లో ఉన్నాను అక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయించారు త్రీ డేస్ అక్కడి నుంచి నేను వేరే స్టోర్ వేరే స్టోర్ కి కొట్టం స్టోర్ కి వెళ్ళాను అక్కడ చూపించాను అక్కడ రెండు రోజులు ఇచ్చారు అక్కడ ఏంటంటే మా యొక్క యొక్క హాస్టల్ ఇచ్చిరు కూడా అంతా బాగలేదు సో ఏంటంటే భీమా మందిర్ ఇచ్చారు అది కూడా ఏంటంటే పాత కాలము అది అనమాట సో బెడ్స్ కానీ ఏది కానీ మంచిగా సడ్జెస్ట్ లేవు అవి అవి ఎప్పుడో వాడి ఉన్నాయి దాని మీ అటువంటి దాంట్లో ఇచ్చారు సో ఏంటంటే ఓవరాల్ గా అన్ని రూమ్స్ ఎంటీ ఉన్నాయి ఓవరాల్ గా ఎంత ఫిఫ్టీన్ ట్వంటీ రూమ్స్ ఎంటీ ఉన్నాయి నేను ఒక్కడినే ఉన్నా నేను సెక్యూరిటీ గార్డు అండ్ అసలు ఇద్దరు వంట ఉండే ఆ వంట వాళ్ళు వెనక ఉంటుండే నేను అక్కడ పండబెట్టారు నేను ఏం లేదు ప్రేరాలు చేసుకున్నా మంచిగా వండుకున్నా నెక్స్ట్ డే లేచిన సిక్స్ ఓ క్లాక్ లేచినా వామ్ అప్ చేసిన నా జాబ్కి నేను వెళ్ళిపోయినా నుంచి మళ్ళా ఏంటంటే వచ్చిన వచ్చిన థర్టీ రోజు నా రివ్యూ రివ్యూ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే ఏమేమి నేర్చుకున్నావు ఏం సంగతి అని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా ఇస్తుంటే వాళ్ళు ఏంటంటే అంటే ఈయన నుంచి వచ్చి ఇంతగానం చేస్తుండ సో ఆయనకి ఇంకా ఎక్కువ చేసి ఆస్కారం ఉందని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మైండ్ గేమ్ ఆడారు మైండ్ గేమ్ ఆడి ఏం చేస్తారంటే నువ్వు అట్లేం చేస్తున్నావు ఇట్లా చేయి ఇవన్నీ చెప్పినాక మీకు నేను చెప్తేనే ఉన్నా నన్ను ఆపేసింది వాళ్ళు ఆ పవర్ పాయింట్ వాళ్ళు ఇంటనే లేరు సిక్స్ స్లైడ్స్ అట్లా వచ్చినాయి వచ్చినాక ఆపేసి నువ్వు ఇట్ల చేసినావు అట్లా చేయాలి ఇట్లా చేయాలంటే మీరే చెప్పారు కదా మీరు చెప్పినందుకే నేను చెప్పి చేసినా మీరు ఇట్లా చెప్తే అట్లా చేస్తారు నాకేముంది అని చెప్పి నేను చెప్పిన నేను చెప్పినందుకు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు ఇంకా కరెక్ట్ నేర్చుకోవాలి ఇంకా టూ మంత్స్ ఉంది నీకు ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ అంటే నేను ట్రైనింగ్ పీరియడ్ లా నేను ఎన్నో తప్పులు చేస్తాను తప్పులు చేస్తే సరిదిద్దడానికి మీరు ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి మీరే సరిదిద్దాలి నాకు సరిదిద్ది కదా మళ్ళీ ఇంకోసారి నేను చేయకుండా ఉంటా నేను కూడా కొంచెం చెప్పిన చెప్తే యు ఆర్ బ్లఫింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లఫింగ్ నవ్ అది అంటాడు ఆయన సో వై ఐ బ్లఫ్ యు అని నేనన్నా అంటే అంటే అబద్ధ మాటలు చెప్తున్నావు నువ్వు ఇవన్నీ కరెక్ట్ చేసినది కాదు అది అని అన్నాడు సో నేనన్నా నేను ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నా మళ్ళీ నేర్చుకోవాలి కదా అంటే సరే నాకు ఇప్పుడు ఒక మెయిల్ అయ్యి నువ్వు నేను ట్రైనింగ్ పీరియడ్ ఇంకా కాలేదు ఎండ్ కాలేదు నేను ఇంకా నేర్చుకోవాలి అప్ టు ద మార్క్ లేదు అంటే నేను ఏదైతే ట్రైనింగ్ ఉందో అప్ టు ద మార్క్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ పోస్ట్ ఇవ్వరని వాళ్ళే టైప్ చేసి పెట్టేసారు ఆల్రెడీ అంటే వాళ్ళంతా గేమ్ అనమాట వాళ్ళంతా ఏంటంటే మనకు మైండ్ గేమ్ అంటే ఏపీటీఎస్ నుంచి మేము మంచి చేస్తున్నాము మంచి చేస్తుంటే మాకు మైండ్ మీద కొడితే ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి కావాలి పర్ఫార్మెన్స్ కావాలి కానీ ఏంటంటే నా యొక్క నా అంటే ప్రతి మంచి సన్నిహితంగా మాట్లాడి వీడియోస్ మంది ఉంటారు పదమూడు మంది స్ట్రక్చర్ ఇచ్చింది నాకు ఆ పదమూడు మందిని నేను ఎవ్రీ టైం ట్యాప్ చేసి ప్రతి నేను వాడుకుంటున్నా వాడుకుంటుంటే వాళ్ళు ఏం చేశారంటే అట్లా చెప్పారు చెప్పినందుకు నేనేం చేసినా ఓకే ఫైన్ దస్ నాట్ ద మ్యాటర్ నేను ఇచ్చేస్తా అని చెప్పి కాపీ పేస్ట్ చేసి ఆయన ల్యాప్టాప్ ఇచ్చింది ల్యాప్టాప్ నుంచే నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆయనకు అందరికి పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ ఆయన ఏమంటుందంటే ఒక్కరికే పెట్టు ఈయనకి ఈ నాకు ఇంకొక ఆయనకు పెట్టు సార్కు పెట్టు వేరే వాళ్ళకి ఎవరికి అవసరం లేదన్నాడు నేనన్నా సీసీలో వాళ్ళకి వీళ్ళకి పెడతా అంటే అని చెప్పాను సో నేను నార్మల్ తీసుకొని పెట్టేసిన అయిపోయింది ఎండ్ అయిపోయింది ఆ రోజు వచ్చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నాకు ట్రైన్ ఉండే ట్రైన్ తీసుకో అదే అయినాక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ ఐమ్ రియలీ వెరీ సారీ ఫు ఐ హ్యావ్ నాట్ డన్ లైక్ దట్ అని వాళ్ళు చెప్తున్నారు మళ్ళా నాకు నేను అట్లా చేసేది లేకుండా నీకు మెయిల్ పెట్టించ నీకు ఐమ్ రియలీ వెరీ సారీ అంటుంది ఐ డోంట్ అంటే నేనేం అట్టు కాలేదు సార్ లైట్ తీసుకునే నేను నాకు తెలిసి ఇది ఇవన్నీ అవుతుందని సో ఐ ఎక్సెప్టెడ్ దిస్ వన్ అవుతుందని తెలుసు నాకు ఇట్లా ఇస్తారని కూడా తెలుసు మీరేం నాకు అవసరం లేదు మెయిల్ పెట్టేసినా కదా నేను చూసుకుంటే ఏపీటీఎస్ పోయినాక నేను చూస్తా తీ అని చెప్పిన సో వాళ్ళకి పెట్టేసి ఓసారీ అని చెప్పిండు రెండు మూడు ఫోటోలు దిగేసి వచ్చేసాను నేను వచ్చేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అయితే నేను కూడా క్యాటరింగ్ చెప్పినా ఇట్ ఇట్లా అయింది మళ్ళా అంటే ఏం కాదు లైట్ తీసుకో ఇది కాకపోతే ఇంకో జాబ్ ఏముంది మనకి అన్నది తర్వాత ఇని చెప్పి మనం కూడా లైట్ తీసుకొని మంచిగా వండుకొని దేవుణ్ణి ప్రార్థించుకొని మొత్తం తీసుకొని వచ్చిన తీసుకొని లెవెల్ ఫిఫ్టీన్ అట్లా ఎక్కిన ట్రైన్ ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే వచ్చిన ఫస్ట్ వన్ ఓ క్లాక్ టూ ఓ అట్లా వచ్చిన వన్ జర్నీ చేసి వచ్చినాం నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత నేను వెళ్ళి ఇక్కడ ఏపీటీఎస్ షెడ్ ఉంటాడు ఏపీటీఎస్ హెడ్ ఉంటే ఆయనకు పోయి కలిసిన ఇట్లా అయింది మళ్ళా అక్కడ కేరళ ఇట్లా వేసిందన్ను అంటే అలా వయసుకి అయితే తరే నైకర్ణ తుమ్మ అచ్చా బోల్తే అచ్చా కడితేనా ఒం లో మైండ్ గేమ్కి వెళ్ళే తుమారా సార్ మీరు మాలూమే సార్ అయితే సరే సో ఉన్న బోల్ వేస్తే కుచుబీన వాళ్ళు చెప్పిందని ఏం కాదు ఎంత ఏం చేసినా కూడా ఏం పరక పడదు మనకి సో నేను కూడా చూసుకుంటా వాళ్ళని అయితే ఆయన ఏమంటుండంటే వీళ్ళిద్దరితోటి నువ్వు పడతలేవు కదా నువ్వు డిఎం గా మళ్ళా స్టోర్ కి వెళ్ళిపో అంటుంది వై ఐ షుడ్ గో సార్ స్టోర్ కి ఎందుకు వెళ్తా సార్ నేను ఆల్రెడీ నేను ట్రైన్ అయినా మొత్తం చేస్తున్నా నాకు స్టోర్ పోయే అవసరం లేదు వాళ్ళు ఇంకేం చేస్తారో నేను చూస్తా సార్ వాళ్ళతోటి ఇంకా వాళ్ళు మనకు లొంగిపోయేటట్టు నేను చేస్తుంటారని అక్కడ నేను చెప్పినా మచ్చ ఆదిమీ అచ్చ కడితే కొంచెం పర్ఫార్మెన్స్ నే బోలికే ఏవో బోలే అని అన్నాడు ఆయన అయితే అయితే బోలే మేరకు మేము వస్తే బాధ కడతా చెప్పిండు చెప్పినాక మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అడిగిన సార్ మాట్లాడిన అంటే కొంచెమినా ఆ బాధ కడితే కొంచెం అచ్చినయరైతే ఆ బడలోగే సిబఓ ఉన్నాడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అని ఉన్నాడు ఆయనతో మాట్లాడతా అని చెప్పిండు సో మాట్లాడిండు సో వాళ్ళు కూడా ఇంకేం అంటలేరు ఏంటంటే చిన్న చిన్న విషయంకి మనకు ఏంటంటే మైండ్ గేమ్ ఆడి ఇక్కడ ఏంటంటే ఏపీటీఎస్ టీంలా నేను మంచి చేస్తున్నా అన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నా సో వేరే వాళ్ళు ఉన్నప్పుడు అంత వడ్డించుకోపోతున్నా టీం ని సో నేను వచ్చినాక ఓవరాల్ గా అంటే స్కీమ్ విషయంలో కానీ గోల్డ్ సేల్ విషయంలో కానీ సిల్వర్ డైండ్ ప్రతి ఒక్క కేటగిరీలో కొంచెం ఎదుగుతుంది ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ ఆడి ఇవి ఎదగకుండా చేయాలని వాళ్ళు అక్కడ చేశారు నాకేం అవసరం లేదు దేవుని నమ్మిన కాబట్టి ఎక్కడ కూడా ఘనత అనేది నాకు వస్తుంది సో పెద్ద కూడా ఎంతైతే తగ్గించుకుంటామో అంత ఇచ్చిస్తాడు దేవుడు ఈరోజు నన్ను సో ఎవ్రీ టైం లాస్ట్ టైం కూడా నేను సోమాజిగూడ నుంచి వెళ్ళినప్పుడు నాకు కూడా అక్కడనే ఇచ్చిండు రీజనల్ ఆఫీసులు అనేది నాకు ఇచ్చిన ఎవ్రీ టైం శోధన వస్తేనే ఉంటది శోధన ఇక్కడ సహించేవాడు ఏం చేస్తుందో ధన్యుడు శోధన సహించాలి నీలకడగా ఉండాలి అనే ప్రతి ఒక్క దాంట్లో ఎవ్రీ టైం నాకు శోధన తెలుగుని ఏరియాకు పంపించదు తెలియని ఏరియాకు పంపించినా కూడా నేను తెలియని ఏరియాకు వెళ్ళిన వాళ్ళకి లాంగ్వేజ్ రాదు ఓన్లీ మలయాళం తప్ప హిందీ ఇంగ్లీషు తెలుగు ఎవరికి రాదు చాలా తక్కువ మందికి వస్తుంది అక్కడ అక్కడ కూడా వెళ్ళినా ఎవ్రీ టైం దేవుడు నాతోటి ఉన్నాడు నన్ను మరొకసారి హైదరాబాద్ తెచ్చి ఇంత యొక్క వాక్యం ప్రతి ఒక్క దాంట్లో మనకు షేర్ చేయడానికి ఒక ఘనత ఇచ్చింది సో ఇంకా దేవుణ్ణి ఎదగాలే ఎవ్రీ టైం శోధన వస్తుందని మనము మానొద్దు మన పాత్ర ఎటువంటిది బంగారు పాత్రన వెండి పాత్రనా మట్టి పాత్రనా లేకుంటే ఉడెన్ వర్క ఎటువంటి పాత్రలో మనం ఈరోజు వర్క్ చేస్తున్నాం ఎటువంటి పాత్రలో మనం ఈరోజు దేవుణ్ణి కొరకు మనము వెళ్తున్నాము ఎటువంటి పాత్రలో మనము ఇంకా మనము నేర్చుకోవాలి ఇంకా మనము ఏంటంటే దేవుని యొక్క స్వర్ణంగా మారాలంటే ఏం చేయాలి ఆయనని చోధించిన తర్వాత నేను స్వర్ణంగా కనబడుతున్నాను ఆయన శోధించిన తర్వాత ఏం చేస్తున్నాం మనము స్వర్ణంగా కనబడుతున్నాం యోగులు మన జీవితం ఉన్నదా యోగులు మనము ఏదైనా శోధన వస్తే మనము సో ప్రతి మనము చెక్ చేసుకొని సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే యేసు ఆయన సిల్వను ఎత్తుకొని నడవాలి ఇంకో ఇంకోటి చూస్తే లూకస్ వార్త లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చనం లుకాస్ వార్త తొమ్మిదో అధ్యాయము వచనం చూస్తే మరియు ఆయన అందరితో ఇట్లా ఎవడైనా నన్ను వెంబడింప గురి ఏడలా తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిల్వను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవాలంటే శరీరాశ జీవపు డంబము నేత్రాశ ఉపేక్షించుకోవాలి నీకు ఏది కావాలో అది ప్రతి ఒక్కటి పక్కకు పెట్టేసాలి పక్కకు పెట్టేసి ఆయనను రోజు ప్రతి దినము తన సిల్వ ఎత్తుకొని ఆయనను వెంబడించాలి వెంబడించినప్పుడు అప్పుడు నువ్వు సువర్ణంగా మారతావు సువర్ణంగా మారబడతావు సువర్ణమైన ప్లేట్ లెక్క మారుతావు సువర్ణమైన పాత్ర లెక్క నువ్వు ఈరోజు సువర్ణమైన పాత్రకే కదా ఎక్కువ విలువ సో వెండి పాత్ర సువర్ణమైన పాత్రనే ఎక్కువ విలువ ఎక్కువ ఘనత పొందాలంటే నువ్వేం బాగాలే సువర్ణమైన పాత్రగా ఈరోజు మార్చబడాలి అప్పుడే కానీ మనకు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రిచ్ పర్సన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు ఎవ్రీ టైం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు కానీ మీరు చీఫ్ మినిస్టర్ కాకండి ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా సో ఎవ్రీ నువ్వు రిచ్నెస్ గా ఉంటే నువ్వు వెండి పాత్రగా కానీ నువ్వు స్వర్ణమైన పాత్రగా బంగారమైన పాత్రగా ఉంటే ప్రతి ఒక్కరు నీ దిక్కు ఆకర్షింపబడతారు పది యొక్క చేసుకొని ప్రతి ఎవ్రీ టైం శోధింపబడినాక నువ్వు సువర్ణం వల్ల ఈరోజు మారబడతావు కనబడతావు సో యోగు ఇరవై మూడు పదో సో ఎవ్రీ టైం ట్యాప్ చేస్తుంటుంది మనము ఎవ్రీ టైం శోధన సహించి ధన్యుడు సో వాడు ఏంటంటే ప్రతి ఒక్క జీవకిరీటం కొరకు శోధింపబడుతుడు జీవకిరీటం నెక్స్ట్ నీకు వస్తుంది సువర్ణంగా మారిన వంట ఇక జీవో చేయటం నీకు వస్తుంది సో ఎట్లా మనము ఎవ్రీ టైం ఏ విధంగా మనము జీవిస్తున్నాం సో ఈ యొక్క శోధన సహించేవాడు కన్యుడు శోధన సహించాలి శోధన వచ్చిందని పక్కకు తప్పించుకునే అవసరం లేదు ఎన్నో శోధనలు సో మనకు ఏపీటీఎస్ లో నేను పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నానని వాళ్ళు నాకు మైండ్ గేమ్ ఆడారు ఆయన కూడా ఐ డోంట్ కేర్ ఆయన ఏం ప్రాబ్లం లేదు సో దేవుని అందు ఇంకా నిలకడగా ఉండి మనము వెళ్దాము ఏసుప్రో బిడ్డలు అంటే వాళ్ళకి ఏదో మనము చూపిద్దాము ప్రతి ఒక్క దాంట్లో తగ్గించుకొని ఆయన హెచ్చిచ్చి ప్రతి ఒక్క దాంట్లో మనము పనిచేద్దాము ప్రతి ఒక్క దాంట్లో మనము ఇంకా ముందుకు వెళ్దాము దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన గాక అందరికీ వంద చిన్న మాట ప్రారంభన చేసుకుందాము సూత్రం నయనా ప్రభా ఎస్సింహ ప్రభావ నీ పాలంలోకి వేళ స్తోత్రాలు దేవాడి వాక్యం బట్టి నీకు వంద దేవా ఎస్ సింహ ప్రభా ఎవ్రీ దేవా ఎస్మ ప్రభావం శోధించండి మా ప్రభ చిన్న చిన్న విషయంలో మేము ఓడిపోతుంటాం మా పాది శోధనని తెలివా దేవాయస్మాప్ర మేము దేవాయస్మకు నీతి నిజాయితీని వదిలేసి జీవిస్తున్నాం మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మేము యథార్థవంతమైన జీవితం జీవించాలా మా యోగుని శోధించారు మా ప్రభ దేవాయస్మ ప్రభావని వేశారు మా ప్రభా ఎంతగానో ఆయన శోధించింది మా ప్రభా కూడా నేను మాట కూడా తన హృదయంలో కూడా దూషించలే మా అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి మా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాం మా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి సహాయం చేయండి మా ప్రభావ పూర్ణ మనస్సుతో పూర్ణ పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నిన్ను సేవించమని చెప్తారు అటువంటి ఆజ్ఞలను మేము గాయకొని మేము సేవించడానికి సహాయం చేయండి మా ప్రభావ దేవాస్తే ఎవ్రీ టైం మేము ఓడిపోదు మా ప్రభా దేవ మిన్న మిమ్మల్ని గెలిపించాలి మా ప్రభా మీ మేము నడవాలి మా ప్రభా మనం తను మేము ఎటువంటిది ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకోవాలి మా ప్రభావ మాకు విచక్షణ జ్ఞానం దయచేయండి మా ప్రభా ఒక గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరుతోనే దీవించి అవసరించండి దేవా ఎవ్రీ టైం వాళ్ళు తమ యొక్క సిల్వర్ ఎత్తుకొని దేవాడు ఉపేక్షించుకొని వాళ్ళు నడుచడానికి సాయం చేయండి మా ప్రభావ వీధి తిరిగి దేవా సువార్త చెప్పాలా మా ప్రభా సిల్వర్ ఎత్తుకొని దేవాసే మా ప్రభా ఆయనను వెంబడించాల మా ప్రభావ నిన్ను వెంబడించాలి మా నిన్ను పోలి నడుచుకోవాలి మా ప్రభావ గుణగణాల్లో మేము దేవాయస్ మాకు ముద్రింపబడాలి మా నీ యొక్క విధంగా మేము చేయటానికి స్నానం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో శక్తి దయచేయండి మా ప్రభావ నుణగాణాల్లో దేవాయసం మా ప్రభావ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మా ప్రభావ ప్రతి ఒక్క వాక్యం మీద మీరే స్తోత్రం మా ప్రభావ ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నాను క్షమించండి మా ప్రభా మోటివేషన్ కోసమే మా నిన్ను అనుకరించాలి మా నీ యొక్క విధానాలు మాలో నేర్పించండి మా గుణాలు మాలో ఉండాలా మా ప్రభా నేను నేర్చుకుని దేవాయస్మ ప్రభావ నిద్ర పోంగని అవన్నీ వెళ్ళిపోదు మా అవి మా జ్ఞాపకం చేసుకుని ఎవ్రీ టైమ్ దేవాయస్మ అది దేవాయశ్మ ప్రభు నిత్యంగా మాకు కనిపిస్తా సాయం చేయండి మా ప్రభా మేము అగ్ని గుండం వలె దేవాయసాం మారటకు సాయం చేయండి మా సువర్ణం వలె మారాల మా ప్రభా ఎన్ని శోధనలు వస్తే అంత ఇంకా దేవాయస్మ ప్రభావ దాంట్లో సువర్ణ పాత్ర మీ కొరకు మేము వాడబడాలా మా ప్రభా సువర్ణం వల్ల దేవ ఇంకా దేవాయస్మ ప్రభా వస్తు ఒక దాని చేయాలంటే దాన్ని అటువంటి కాల్చే తత్వం మాలో ఉండాలా మా ప్రభా ప్రతి మేము అనుకరించి దేవాయష్మ ప్రభావ నేందుకు భయపెట్టి గల జీవించాలని సాయం చేయండి మా ప్రభావ మీరు తోడన్నాడు మా ప్రభా ఇక్కడ ఉన్న మీరే సాయం చేస్తారని మీరే తోడైంటారని త్వరగా రాబోతున్న ప్రైజ్ లోడ్ బ్రదర్ థ్యాంక్ యూ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక ప్రాంత అంశాలు ఉన్నాయి ఒకరు ఇంద్ర సిస్టర్ గురించి యాదగిరి బ్రదర్ గురించి ఒకరు చేయండి రేణు సిస్టర్ గురించి అభి కొరకు చేయండి బ్రదర్ తమ్మన్న బాబు కోసం ప్రార్థించండి బ్రదర్ తమన్న బ్రదర్ ఉన్నాడంట ఆయన గురించి కూడా ప్రార్థనలో పెట్టండి ఆయన ఐసీలో ఉన్నాడు ఫైవ్ ఇయర్స్ అది టెన్ ఇయర్స్ బాబు అనమాట ఆయన ఐసీ నుంచి బయటికి రావాలా దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా ఆయన పల్స్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉండాలా బ్రదర్